సర్వంత్రస్వ్రనియన్య సోమసూర్యోచనాయ సకలలోకరక్షమ్రస్వూపాయ్రనియన్య సోమసూర్యోచనాయ సకలలోకరక్ష మ శాంత స్వూపాయ పార్వతీ మనోహరాయ రుద్రభద్ర మహారౌద్ర పాతు మాం సదా మృత్యుజయ శివా చోపాణే శశిఖండ మండనా మృత్యు సంసార ఖండన ీ నందగోపకరాయ గోవిందాయ నమో నమ ఈశ్వరో గురురాత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవద్వ్యాప్తే దక్షిణామూర్త ఏ నమో బాహ్యంలో చీకట్లు అలుముకున్నా దానివల్ల అసౌకర్యం ఉండొచ్చేమో కానీ మనుషులు బ్రతకగలరు జీవించగలరు కాబట్టి బాహ్యంలో చీకట్లు ఉన్నాయి గుడ్డివాళ్ళు జీవిస్తున్నారు ఈ ప్రపంచంలో కాబట్టి లోపల బయట అనేది లేదు వాళ్ళకి ఎప్పుడు చీకటే అయినా ఉన్నారు కనుక బాహ్యంలో ఏ చీకట్లు అయితే వీటి వల్ల మనకు బాధ లేదేమో కానీ ఆంతర్యంలో గనక చీకట్లు చోటు చేసుకుంటే ఒకవేళ బాహ్యంలో వెలుగులు ఉన్నా కళ్ళున్నవాడు కూడా గుడ్డివాడే అవుతాడు తనకంటూ కళ్ళున్నా బాక్ష్యంలో వెలుగులున్నా అతడు గుడ్డివాడే ఎందుకని గుడ్డివాడికి ఏది తెలియదు గుడ్డివాడంటే ఎవడో కాదు అంతుడు అంధుడంటే ఏది తెలియని అర్థం ఏం కనిపించదు అర్థం కనుక వెలుగు లేకపోవడం చేత అంధుడి కనిపించకపోవచ్చు కానీ వివేకంలో అంధుడు ఎవడైతే ఉన్నాడో గుడ్డి తన ఉందో అటువంటి వాడికి వెలుగుల మధ్య కూడాను కనిపించదు అది ఇంకేం లేదు కాబట్టి ఇదంతా మనకు సాయంత్రం వరకు ఇప్పుడు సాయం సంధ్యా సమయం సూర్యాస్తమయం జరుగుతోంది ఇప్పటి వరకు మనకు సూర్యుని యొక్క వెలుగు ఉంది ఇంకా కొద్దిసేపు అయ్యేటప్పటికి మన ఉపన్యాసం మధ్యలోనే చీకట్లు కమ్ముకుంటాయి ఒకసారి సూర్యుడు అస్తమించిన తరువాత మళ్ళీ వెంటనే సూర్యుని తీసుకొని ఆకాశంలో ఉంచడం అనేది ఎవరికీ సాధ్యం కాదు ఒకసారి అస్తమించిన తర్వాత మళ్ళీ రేపు ఉదయం ఆయన ఉదయించాలి అందుకనే ఉదయం రేపు ఉదయం ఎందుకని సూర్యుడు ఉదయిస్తాడు కనుక ఉదయం అది అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే కాని వెంటనే తీసుకొచ్చి పెట్టలేము కాబట్టి బాహ్యంలో ఉండేటువంటి ఆకాశంలో అస్తమించినటువంటి సూర్యుణ్ణి వెంటనే మళ్లీ తీసుకొచ్చి మనం పెట్టలేమేమో కానీ మన హృదయాకాశంలో హృదయ గగనములో ఏ వెలుగులైతే అదృశ్యమైపోయినాయో అటువంటి వెలుగుల్ని కావాలంటే వెంటనే మళ్ళీ తీసుకుని ఆవిష్కరించుకోవచ్చు ఇది భగవంతుని యొక్క కృపతో సాధ్యపడుతుంది భగవంతునికి అనుగ్రహం చేద్దామని ఇది లభ్యమవుతుంది అందుకని స్థుతి నమస్కారాల ద్వారా ఇంతవరకు రుద్రంలో మనం ప్రయత్నం చేశాం భగవంతునికి అనుగ్రహానికి ప్రయత్నం చేశాం మళ్లీ ఆ వెలుగులను నింపుకోవడానికి కాబట్టి ఆకాశంలో ఎన్నో ఉంటాయి ఆకాశంలో వెలుగులు ఉన్నాయి ఆకాశంలో ఎండు ఉంది ఆకాశంలో వన్ ఉంది కాబట్టి ఆకాశంలో ఎండు ఉంది అది నీకు తెలుస్తుంది ఆకాశంలో వెలుగు ఉంది అది నీకు తెలుస్తుంది ఆకాశంలో వర్షం వస్తుంది అది నీకు తెలుస్తుంది ఆకాశంలో వెన్నెల విరబూస్తుంది అది నీకు తెలుస్తుంది ఆకాశంలో చీకటి ఉంది అది నీకు తెలుస్తుంది అయితే ఇవన్నీ వస్తు పోతూ ఉన్నాయే గానీ ఆకాశం వీటన్నిటికీ విలక్షణంగా ఉంది ఆకాశాన్ని వర్షం తడపలేదు ఆకాశాన్ని గాలులే మొక్కలు చేయలేదు ఆకాశాన్ని ఎండ ఏమీ ఉడికించలేదు కాబట్టి ఇవన్నీ ఉంటాయి ఇవి ఉన్నప్పుడు ఆకాశం ఉంది ఇవి లేకపోయినా ఆకాశం ఉంటుంది కనుక ఆకాశం నిర్మలంగా ఉంది వీటి వేటి చేత కూడాను ఇవన్నీ ఉన్నాయే వీటి చేత మలినం కాకుండా ఆకాశం ఉంది వినిర్మలంగా ఉంది విశుద్ధంగా ఉంది పవిత్రంగా ఉంది అట్లాగే ప్రతి మానవ హృదయం కూడాను మన హృదయాకాశం హృదయ గగనం ఎప్పుడు కూడాను పరిశుద్ధంగా వినిర్మల వినిర్మలంగా పవిత్రంగా ఉండాలి అలా ఉండాలి అనుకున్నప్పుడు ఇంతవరకు ఏవైతే దాన్ని మలినం చేశాయో వాటిని దూరం చేసుకోవాలి ఆ మలినం చేసినటువంటివి పాపాలంతా ఇంకే కనుక అనిష్టాలు ఇవన్నీ కూడా ये अनिष्टरहाध परमहे उपास्मे కాబట్టి ఈ అనిష్టాలు పోవడం కోసం ఎందుకని ఇవి సూక్ష్మ ఫలితాలని తెలుసుకున్నాం గనక అదృష్ట ఫలాలు గనక అదృష్ట ఫలాలు వచ్చేటప్పుడు ఈ పాపాలని వీటి వల్ల ఏర్పడేటువంటి పాప ఫలితాలు ఏవైతే మనల్ని వెంబడిస్తూ ఉన్నాయో వీటిని మనం ఆపుచేయలేం మన వల్ల కాదు ఏవైతే మన ప్రయత్నం ద్వారా ఆపు చేసేందుకు అవకాశం లేదో ఎక్కడ మనం నిస్సహాయ స్థితిలో ఉన్నామో అక్కడ మరొకరి యొక్క సహాయం మనకు అవసరమై ఉంది ఈ ప్రపంచంలో ఎవరి సహాయం తీసుకోవడానికి అవకాశం లేదు ఎందుకని అందరూ మనలాగే ఉండరు కనుక ఇటువంటి పరిస్థితుల్లో మనను ఆదుకునేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే గనక అటువంటి ఈశ్వరుని పరమేశ్వరుణ్ణి మనం ధ్యానిస్తూ ఉన్నాం అదృష్ట ఫలం ఏదైతే ఉందో దయ దానికోసం దానితోని ఆ అనుగ్రహంతో ఇది తటస్థం అవుతుంది గానీ ఇంకొక విధంగా అయ్యేందుకు అవకాశం లేదు గనక మనం ప్రార్థన చేస్తూ ఇప్పుడు నాలుగు మంత్రాలు పూర్తయినాయి ఐదవ మంత్రం నాలుగో మంత్రానికి గౌతమ ఋషి ఋషి గౌతమ రుద్రో దేవత గాయత్రి చందహ కాబట్టి రుద్రుడు దేవత గౌతమ మహర్షి ఋషి యత్రిఛందస్ అదే ఐదవ మంత్రానికి కూడా సేమ్ ఫలితం కూడా ఒకటే కాబట్టి ఐదవ మంత్రానికి ఏ ఫలితం చెప్పామని నిన్న అకాల మృత్యు భయం నాస్తి కాబట్టి మధ్య మధ్యలో ఈ ప్రమాదాల వల్ల చనిపోవడం ఇటువంటి అన్నీ కూడా అకాలంగా ఏదైతే జరుగుతూ ఇటువంటి మరణ భయాలన్నీ కూడా నశించిపోతాయి ఈ మంత్రం యొక్క ఫలం అదే ఫలం ఈ ఐదవ మంత్రానికి కూడా ఎందుకని అదే రిషి ఈ ఋషే రెండు మంత్రాలు చెప్పాడు అర్థమవుతుందా ఇంతకుముందు కాశ్యప ఋషి ఒక మంత్రం చెప్పాడు ఈ గౌతమ మహర్షి రెండు మంత్రాలు చెప్పాడు రెండు మంత్రాలు కలిపి ఒకే ఫలశ్రుతి శివే నవచ సా గిరిశాచే యథా నవమిగయక్ష్మగం సుమనా అసత్ హే పరమేశ్వర గిరిశ కైలాసపతి నిన్ను అచ్చ శివేన వచస అచ్చ అచ్చ్రిత్ వర్డీను అచ్చ వదామసే చూడక్కడ గిరిశ వదామసి గిరిశ అచ్చ గిరిశ అచ్చ వదామసి అచ్చ శివేన వచస అది అచ్చ ప్యూర్ శుద్ధమైనటువంటి సేమ్ మీనింగ్ ఎవరన్నా మనకి ఏదైనా ఏమండి అచ్చ బాగుందే ఆశ అది అచ్చ కాబట్టి శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అంటే అయ్యా ఏ విధమైనటువంటి కాలుష్యం లేకుండా మాట్లాడుతూ ఉన్నా వదామసి నిన్ను నిన్ను ప్రార్థిస్తూ అది కనుక శివేన వచస ఎటువంటి అవి మంగళవచనాలు శివేన శివశబ్దం మంగళవాచకం కనుక శివేన వచస నేను చాలా మంగళవచనాలతో హే భగవాన్ గిరిశ కైలాసపతి త్వ నిన్ను అచ్చా శివేన వచస పరిశుద్ధమైనటువంటి మంగళవచనాలతో అంటే హృదయ వాక్కులతో అదే అక్కడ లోపల కూడా పెట్టుకొని బయట కూడా పెట్టుకొని దరిద్రంతో సావడం కాకుండా ఒకటే ఎన్ని డౌట్ ఒక్కటే కాబట్టి నా హృదయం నిర్మలంగా ఉంది ఈ హృదయం వాక్కులతో హృదయ వచనాలతో నేను నిన్ను వదామసి అయ్యా నిన్ను ప్రార్థించుతున్నాను యథా నహా మన యథా అలాగే నహ మాకు జగదయక్ష్మగం సర్వం జగత్ మధ్యలో ఇత్ ఉంది జగత్ అయక్ష్మగం అయక్ష్మగం అంటే రోగాలు లేకుండా ఉండడం అంటే ఆరోగ్యం అని అర్థం వ్యాధులు లేకుండా ఉండడం కాబట్టి యథా ఏ విధంగా అయితే నహా మాకు మాకే కాకుండా సర్వం జగత్ ఇత్ ఇత్ కూడా సర్వమి జగత్ అయక్ష్మగం కాబట్టి వ్యాధులు అంటే ఏవి లేకుండా ఉండేటట్టుగా సుమన అసత్ అంతేగాదు వ్యాధులు లేకుండా ఉండి మనసు మంజులంగా లేకుండా ఉంటే కూడా ఉపయోగం లేదు ఆరోగ్యం ఉండడం అంటే శారీరకంగా ఆరోగ్యం ఉన్నంత మాత్రం మనిషి ప్రశాంతంగా ఉండలేదు అఫ్కోర్స్ ఆరోగ్యం పోతే దుఃఖంగా ఉండొచ్చు చదివినే విషయం అనారోగ్యంలో మనిషి బాధపడచ్చేమో గానీ ఆరోగ్యం ఉన్నంత మాత్రాన్ని సంతృప్తి చెందుతాడని చెప్పడానికి లేదు ఎందుకని ఆరోగ్యాలు సక్రమంగా ఉండేటువంటి వాళ్లే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడుస్తూ కూర్చొని ఉండాలి ఒక్కొక్క చోట ఆరోగ్యం లేని వాళ్లే హాయిగా ఉండరు మనసు ప్రధానమైనటువంటి విషయం కనుక సుమనా అసత్ భవత్ ఇక్కడ అసత్ అంటే సత్ అసత్ కాదు ఇది అవుగా కానీ కాబట్టి సుమనా భవత్ కాబట్టి మంచు మనస్సు మంజులమైనటువంటి మనస్సు మనోహరమైనటువంటి మనస్సు మేము పొందేటట్లుగా నీవు చేయమని వదామసి అచ్చాశివేన వచ్చసా వధామసి కాబట్టి పరిశుద్ధమైనటువంటి హృదయ వాక్కులతో నిన్ను ప్రార్థిస్తున్నాం భగవాన్ ఇవి మాకు ప్రసాదించవు ఏమిటి వ్యాధుల నుంచి విముక్తిని పొందాలి రోగ నిర్మూ ఎందుకని రోగాలు వచ్చినప్పుడు దేహాన్ని బాధిస్తూ ఉన్నాయి గనక దేనికోసం నేను అనుగుతున్నానని తెలుసా నిన్ను ప్రార్థించాలి నిన్ను స్తుంచాలి కాబట్టి రోగభూయిష్టంగా ఉండేటువంటి వాడిని నేను ఎట్లా స్థుతిస్తాను నిన్ను శివ శివ ఇదే కాబట్టి శివ పరమశివాన్ని నిన్ను నేను ధ్యానించాలంటే చక్కగా ఉండాలి నాకు ఆరోగ్యం ఉండాలి కాబట్టి నేను ఆరోగ్యం కోరేది ప్రాపంచికమైనటువంటి విషయ వాసనల మధ్య ఊగిసరాడడానికి కాదు విషయ సుఖాలను అనుభవించడం కాదు భోగాలను అనుభవించడం కోసం కాదు నీ యొక్క కృపను పొందడానికి నేను స్థుతి నమస్కారాలు ఏవైతే చేయాలనుకుంటు ఉన్నానో నిన్ను స్తుంచాలనుకుంటున్నానో ఏ స్తోత్రాల ద్వారా నేను ప్రార్థించాలనుకుంటున్నాను భగవాన్ అటువంటి శక్తిని నాకు ఇవ్వమని నేను ఆరోగ్యాన్ని కోరుతూ అది ఇంకేం లేదు అయక్ష్మగం అసత్ సుమనశ్చాత్ కాబట్టి హే భగవాన్ కాబట్టి దేహం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా నాకు మంచి మనసును కూడా ఇమ్మంటున్నా ఎందుకని అటువంటి మనసు ఉంటే గాని ఆరోగ్యం కూడాను మంచి మంజురమైనటువంటి మనోహరమైనటువంటి మనసు ఉంటే గానీ నేను ప్రార్థించలేను గనక ఇటు దేహారోగ్యాన్ని అటు మనసు కూడాను సుమన మంచి మనసు సుమన అసత్ అటువంటి మనసునిమ్మని విమలమైనటువంటి మనసు నిర్మలమైనటువంటి మనసుని ఇవ్వమని నీకు ప్రార్థిస్తున్నాం అచ్చాశివైన వచసా వదామసి అది కాబట్టి ఇది కోరామనుకోండి ఇది మోక్షమాద్రం ఇది మోక్షమా ఇది అచ్చాశివైన వచసా వదామసి అబ్బా ఏది అయ్యా నాకు ఆరోగ్యాన్ని నా మనసు బాగుండేటట్టుగా చేయి అంతేకాని మోక్షం మాత్రం అడగడం లేదు కానీ తమాష ఏంటంటే ఎందుకని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు ఇక్కడ కాబట్టి విద్యార్థిని మనం అర్థం చేసుకుంటూ వచ్చాం అయ్యా అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో చేసినటువంటి పాపాలు నన్ను పీడిస్తూ ఉన్నాయి వీటి నుంచి విడిపడాలి గనక నేను ఇవి ప్రతిబంధకాలుగా ఉన్నాయి గనక మోక్షం క్వశ్చన్ కాదు మోక్షానికి ప్రతిబంధకాలుగా ఉన్నాయి మర్చిపోకండి మొన్న నేను కాబట్టి ఈ ప్రతిబంధకాన్ని తీసేయాలి అడ్డుగోడలు తీసేయాలి అవరోధాలను తీసేయాలి అందుకని నేను నిన్ను అడుగుతూ ఉన్నా కాబట్టి నిన్ను నేను ఆశ్రయించాను ఓకే కాబట్టి నాకు ఒక ధైర్యం ఉంది ఏమిటో తెలుసా ఎందుకు నిన్ను స్థుతిస్తున్నానో తెలుసా నిన్ను నేను ఆశ్రయించాను గనక ఇంకా నాకేం పాపాలు లేదు ఎందుకని ఎక్కడి నుంచి వస్తుంది ఇంక పాపం చెప్పు నిన్ను ఆశ్రయించుకొని నేనున్నాను నీతో సంబంధం కలిగి ఉన్నాను ఇంకా నాకెక్కడొస్తుంది కాబట్టి అది మురికి నీరే అయినా గంగా ఎప్పుడైతే వచ్చి పడిందో పరిశుభ్రమైపోయింది కాబట్టి నా మనసు కూడాను ఇప్పుడు విమల చిత్తం కాకపోయినా నీ యొక్క స్థుతి నమస్కారాలుల ద్వారా నిన్ను ప్రార్థించడం ద్వారా నిన్ను స్తుంచడం ద్వారా ధ్యానించడం ద్వారా కీర్తించడం ద్వారా స్మరించడం ద్వారా హే భగవాన్ నా మనసు విమల చిత్తం అవుతోంది సుమనా ఒకవైపు భగవంతుని అడుగుతూ ఉన్నాడు ఒకవైపు తెలియందాన్ని ఎట్లా అడుగుతాడు కాబట్టి తెలుసు ఏంటో తెలుసా భగవంతుని ప్రార్థించడం వల్ల దృష్టఫలం చూస్తూ ఉన్నాడు కాబట్టి పారాయణం చేశాడు భగవంతుని ప్రార్థించాడు స్మరించాడు దృష్టఫలం క్లియర్ ప్రశాంతంగా ఉంది మనం అంటుంటాం ఈరోజు పూజ చేసుకున్నానండి మనసు ప్రశాంతంగా ఉంది ఈరోజు ధ్యానం చేసుకున్నాను మనసు ప్రశాంతంగా ఉంది ఈరోజు రామకోటి రాసుకున్నానండి మనసు ప్రశాంతంగా ఉంది ఎందుకని ఇది దృష్టఫలం నీ కళ్ళ ముందే జరిగింది ఇదంతా ఎక్కడో కాదు ఇప్పుడు అదృష్ట కూడా మనం ఆశిస్తూ ఎందుకని ఇది మళ్లీ నేను పోగొట్టుకుంటానేమో కని నిన్ను అడుగుతూ ఉన్నా ఇది శాశ్వతంగా నాకిమ్మని అడుగుతూ ఉన్నా కాబట్టి నేను నా మనసులో ఎన్ని పాపాలు ఉండినా నీ యొక్క పవిత్రమైనటువంటి నామాలు అచ్చా శివేన వచసా ఇవి ఉన్నాయి నాకు ఏ బాధ లేదు భగవాన్ ఎందుకని నిన్ను ఆశ్రయించుకున్నాను గనక ఆచార్యుల వారి మోహముద్గర గ్రంథానికి స్వయం ప్రకాశయ్యతి వ్యాఖ్యానం రాస్తూ మాట అన్నాడు అందమైన మాట ఆచార్యకృతి సంబంధాన్ మ్లాఘ్యమేవీ ఆచార్యకృతి సంబంధాన్ మ్వాక్యం శ్లాఘ్యమేవే రద్యోదకం యథా గంగా ప్రవాహ పతనాక్షుభం గంగా ప్రవాహ పతనాత్ శుభం పతనాక్షుభం కాబట్టి ఆయన మోహముద్గర గ్రంథానికి ఆచార్యుల వారు రచించినటువంటిది శంకరాచార్య స్వామి ఆది శంకరాచార్య స్వామి రచించినటువంటి మోహముద్గర గ్రంథం అదే భజగోవిందం మోహముద్గర్ అంటే భజిగోవిందం ఈ భజిగోవిందానికి స్వయం ప్రకాశ శతాబ్దంలో ఎనిమిది వందల వ్యాఖ్యానం రచించాడు దీనికి సంస్కృతంలో ఆ వ్యాఖ్యానంలో మొట్టమొదట అంటాడు నేను వ్యాఖ్యానం రాస్తున్నాను గానీ ఇందులో ఉండేటువంటి గొప్పతనం ఏదైనా ఉంటే ఇది నాది కాదు అంటాడు ఎట్లాగ వచ్చిందండి ఆచార్య కృతి సంబంధ ఆచార్యులు రాసినటువంటి ఏదైతే ఉందో గ్రంథం దాంతో సంబంధం ఏర్పరచుకోవడం వల్ల మాద్వాక్యం నేను బలికేటువంటి మాట శ్లాఘ్యమేవహి అందరూ పొగుడుతున్నారు అబ్బా రాస్తాడండి అబ్బా ఏం చెబుతాడండి అబ్బా ఏం పాడతాడండి ఏమి లేదు అంతా కూడా సంబంధం వచ్చవాచక సంబంధం అర్థమవుతుంది పరమాత్మతో ఉండేటువంటి సంబంధం కనుక ఆచార్యుల వారు శంకరాచార్యుల వారు రచించినటువంటి భజగోవిందం అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథానికి అందరినీ ఒకవైపు వైరాగ్యంతో వివేకంతో నడిపేటువంటి ఆ గ్రంథంలోనే ఉంది అద్భుతం దాంతో సంబంధం ఏర్పరచుకోవడం వల్ల మద్వాక్యం శ్లాఘ్యమేవహి యథా రథ్యోదకం మురికి నీరు డ్రైనేజ్ వాటర్ రథ్యోదకం అంటే కాలంలో పరుతూ ఉంటుంది చూసారా అది గంగా ప్రవాహ పతనాత్ శుభం అదేడా గంగానది ప్రవహిస్తూ ఉంది ఆ పక్కనే ఎక్కడ ఒక డ్రైన్ ఉంది మురికి కాలు వస్తూ ఉంది అది అలా అలా వచ్చి ఏదో ఒక దశలో పొంగి అట్లా రావడంలో అది వెళ్ళి గంగా ప్రవాహ అదేడా గంగా ప్రవహిస్తూ ఉంది దీనికోసమేం ఆగలేదు ఇది పోయి దాంట్లో దొరి పడిపోయింది ఇప్పుడు ఆ మురికి నీరు ఏదైతే ఉందో అది పరిశుద్ధమైంది ఎంత అద్భుతమైనటువంటి గురు భక్తో ఎక్కడ ఏది స్వయం ప్రకాశీతంటే సామాన్యుడు కాదు మహాజ్ఞాని కానీ అటువంటి వాటిలో గురు భక్తి ఎంత తుంగి తొలికిసలాడుతూ ఉందో చూడండి అంటే నేను మురికి నీటి వాడిని కానీ నా గురువు రచించినటువంటి ఆచార్యులు రచించినటువంటి కృతితో సంబంధం ఏర్పరచుకోవడం వల్ల మద్వాక్యం శ్లాఘ్యమేవై కనుక హే భగవాన్ నిన్ను స్థుతి నమస్కారాదుల ద్వారా నిరంతరం నేను స్మరిస్తూ ఉంటే ఇంకా నాకెక్కడించి వస్తుంది పాపం కాబట్టి మురికి నీరు చేరడం వల్ల గంగం మురికి అయిందే లేకపోతే మురికి నీరు పవిత్రమైందే ఈ మురికి నీరే పవిత్రమైంది ఎందుకని గంగతో సంబంధం ఏర్పరచుకోవడం వల్ల కాబట్టి నా మనసు కూడా ఒక మురికి గుంటలాగా ఉండిన నీవనేటువంటి ఒక పవిత్రమైనటువంటి జ్ఞాన ప్రవాహంలో పడిపోవడం వల్ల నీ స్థుతి వాక్యాలు నీ నమస్కారాలు వీటిల్లో పడడం వల్ల నా మనసు పవిత్రమైపోతుంది సుమనా అసత్ అంటే ఎందుకో తెలుసా ఇక్కడ ఒక నిశ్చయం ఉంటుంది ఎప్పుడైతే పవిత్రమైన హృదయంతో ప్రార్థిస్తూ ఉన్నామో ప్లీజ్ ఈ భక్తి కార్యం కదా కర్మ దీనికి ఫలితం ఉంటుందా లేదా డెఫినెట్ ఉంటుంది కాబట్టి పవిత్రమైనటువంటి కర్మ ఎప్పుడైతే జరిగిందో ఏ కర్మకైనా పవిత్రం కాదు అపవిత్రం కాదు ఏ కర్మ జరిగినా ఫలితం ఉండాలి దృష్టఫలం అదృష్ట మననే మనం తెలుసుకున్నాము కాబట్టి ఇక్కడ నేను ఏదైతే చేస్తున్నానో తన మీద తనకు నమ్మకం ఎందుకని తెలుసా నేను ఏదైతే చేస్తున్నానో ఈ స్థుతిలో ఈ నమస్కారాల్లో కలుషితం లేదేమి మాలిన్యం లేదు అంతర్భాష్యాల్లో ఒకటేగా ఉన్నా నాది పవిత్రమైనటువంటి భక్తి ఎప్పుడైతే పవిత్రమైనటువంటి భక్తి కార్యం అయిందో నేను చేసేది దీనికి డెఫినెట్ గా ఫలం ఉండాలి ఉంటుంది డెఫినెట్ కాబట్టి నేను పవిత్రునే నాది సుమనస్సే ఎందుకు తెలుసా డెఫినెట్ నువ్వు ఇస్తావని నాకు తెలుసు ఇది దృఢ నిశ్చయ భక్తి యోగంలో చెప్పినటువంటి దృఢ నిశ్చయ భగవద్గీత ఫర్మ కన్విక్షన్ సందేహాలు ఉండేవాడు నశించిపోతాడు పవిత్రమైనటువంటి విశ్వాసం రక్షస్యతి విశ్వాస భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం ఉండాలి ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్త భామ్యహం చూచరా ఇప్పుడు ఏమిస్తాడు మోక్షం ఇవ్వడం ఇక్కడిచ్చేసి ఏమిటంటే మంచి ఆరోగ్యం రోగాలు లేకుండా ఉండడం వ్యాధులు లేకుండా ఉండడం చక్కటి మనసు కలిగి ఉండడం మంచి మనసు మంచి ఆరోగ్యం ఇదే ఇచ్చేది ఎందుకని ఏ యథ మాం ప్రపద్యంతే హే అర్జున తాంస్త భామ్యహం ఏ యథ ఏజన చూడండి ఏ ప్రయోజనాన్ని ఊహించి కాలార్థితయా మాం ప్రపద్యంతే ఏ ప్రకారేణ ఏజనైనా యత్ కాలార్థితయా మాం కాబట్టి ఆ కాలంలో ఏ ప్రయోజనాన్ని ఊహించి ఏ నిమిత్తంగా నన్ను ప్రార్థన చేశాడో తాంస్త భామ్యహం తాన్ తేది తాం తత్ఫలైనా భయామే అనుగ్రహామి అహం కాబట్టి ఏ ప్రయోజనాన్ని వంచైతే అడిగాడో దానిని నేను తప్పకుండా ఇస్తాం కానీ తేషాం మోక్షం ప్రతి అనర్ధిత్వాదు అయ్యా మోక్షమేమన్నా ఇస్తావా భగవన్ నేనివ్వను మోక్షం ఇవ్వను ఎందుకని ఏన ప్రకారేణ ఏన ప్రయోజన యత్కాల యత్కాలయా ఏదైతే అడిగాడో మాం ప్రపద్యంతే తాన్ దానినే తథై ఫలదానేనా గృహామి భజామి అనుగ్రహామి అదే నేను ఇస్తూ కానీ వాడు మోక్షాన్ని అడగలేడు కాబట్టి తేషం అటువంటి వారికి మోక్షం ప్రతి అనర్ధిత్వాత్ అనర్థిత్వాత్ అర్థిత్వాతన్నా అనర్ధిత్వాత్ అతను అడగలేదు మోక్షం కాబట్టి అతను అడిగింది ఏంటి ఆరోగ్యము మంచు మనసు మంచు మనసు మంచు దేహం ఈ రెండు అడిగాడు ఆ రెండు నేను డెఫినెట్ ఇస్తాను అది ఇంకా ఏది అడిగినా కూడా కాబట్టి మనం అడిగేదాన్ని బట్టి భగవంతుడు అడగంది అమ్మైనా పెట్టదు అప్పైనా పుట్టదు ఇది కాదు భగవంతుడి దగ్గర ఉండాలి ఇది తమాషా ఎందుకని మనకేం కావాలన్న దాన్ని బట్టి అడగాల భగవంతుడిని ఇప్పుడు పాపాలు ఉన్నాయి మన మనసులో ఇతరులకు తిరిగిపోవచ్చు మనకు తెలుసు ఈ పాపాలు పోవాలా అప్పుడు ఏమన్నా ప్రార్థించాలా కృష్ణా కృష్ణా కాదు ఆ శివా హర హర హర హరవ శివ శివ అనరాధ శివనామ వినలేద శివ శివ శివ అనరాధ హర హర హర హర అనలేవ హరభక్తుడేవా శివ శివ శివన రాధ హర హర హర అనలేవారు ఎప్పుడు హర అన్నామనుకో భగవంతు రెడ్డి అయిపోతాడు కృష్ణ అన్నామనుకో వచ్చాడు అనుకో వేరే అందువల్ల సహస్రనామాలు ఎందుకంటే మనకి ఏం కావాలనో అది ఇప్పుడు పాపం ఉంది మనసులో మనకు అనిపిస్తూ ఉంటది ఎవరు చెప్పనవసరం గిల్టీ ఇది తప్పు చేసిన మనిషికి నేను తప్పు చేసిన నేను తప్పు చేసిన అప్పుడు కృష్ణ కృష్ణా కాదు హరా హరా హర హరహరా హరహరా హర హ అప్పుడు ఆయన అబ్బా హరతి పాపాన్ని సడన్ గా వచ్చేస్తాడు వచ్చేసిన ఆయన పాపం హరించాలనా ఆల్ రైట్ ఎందుకని నన్ను పిలిచావు గనక అది ఆడు అదే గనక అశుభం ఉండింది కొందరు అంటుంటారు వాళ్ళ ఇంట్లో ఎవరో మా ఇంట్లో ఎవరో అందుకని రాలేదని నేను నన్ను చెప్తుంటారు కొంతమంది ఏమయ్యా నువ్వు చాలా రోజుల నుంచి కనపడలేదంటే ఏంటే స్వామిజీ కొద్దిగా మైలు వచ్చింది అందుకని ఆశ్రమానికి వస్తే మీరేమని నేనేమవుతాను నువ్వు నేనేమవుతాను నువ్వు ఎవరెళ్ళకన్నా పోకుండా ఉండేది వేరే విషయం నా దగ్గరకు రా పర్వాలేదు ఎందుకని నువ్వు వస్తాను నేను అంట అత్యాడా ఎందుకని అది అశుభమా అశుభం పోవాలంటే అశుభ పరిహారార్థం శివం మంగళకరం ఇప్పుడు అర్థమైందే అదే ఒకసారి నేరేస్తుంది ఇప్పుడు ఎందుకని ఆనందం కావాలి కదా కృష్ణ అంతేకాని హారీసుకోత అందుకని అది కాకుండా కృష్ణ కృష్ణ ఆనందం ఆనందం వచ్చేసింది అనుకోండి మనకు అప్పుడు మనకు అనిపిస్తుంది నేనే కాదు ఆనందంగా ఉండేది కొద్ది బుద్ధి వస్తే పక్క వాళ్ళు కూడా ఆనందంగా ఉంటే బాగుంటుంది వాళ్ళకి నాకు ఇద్దరికి ఆనందంగా కావాలనుకుడు జనార్దన జనార్దన నన్ను వాళ్ళని అందరినీ ఆనందాన్ని కల్పించేవాడు గనక జనార్దన సరే ఇక్కడికి వచ్చారు రాసుకోవడానికి లేచిపోవడంలో పెన్ను పోయింది ఎవరిని అడిగినా చెప్పడం లేదు పెన్ను అయితే పర్వాలేదు ఎందుకని ఇప్పుడు పెన్స్ పెద్ద పెద్ద కాస్ట్లీ పెన్స్ ఎవరు వాడడం లేదు అంత నాలుగు రూపాయల పెన్సే రాస్తే రాస్తే పోతే పోతాయి అర్థమవుతుంది ఇప్పుడు పోయిందనుకోండి దాన్ని పట్టించుకోరు వాచ్ పోయింది అనుకోండి ఇక్కడే ఉంటారు రాత్రి అంతా డ్యూటీ ఏమయా ఇంటి పొర ఉండవా అనేది వాచిపోయింది అప్పుడు ఏం చేయాలి కృష్ణ కృష్ణ అంటే ఆయన వాచిపోయిన దానికి ఆనందంగా ఉండి ఆయన అంటాడు అందువల్ల మనం కృష్ణన ఇక్కడ మనం కృష్ణ కృష్ణ కృష్ణ అని పిలవడానికి వాచిపోయింది కదా హే విష్ణుదేవా ఎందుకనే వ్యాపనశీల తత్వాత వ్యాపనశీలం కాబట్టి నా వాచ్ ఎక్కడుందో అక్కడ నువ్వు ఉంటావు గనక విష్ణు హే విష్ణుదేవా హే విష్ణు అంటే ఆయన అప్పుడు మనం ఇటు పోతుంటే అటు దిపుతాడు. ఆ పక్క వెతుకని అక్కడికి వచ్చి అపా ఇక్కడేముందే పో అది విష్ణు కృష్ణుడు ఏంటో తెలుసా అది పోయినా కూడా ఆనందంగా ఉండను ఆయన నేను చూసావా మొత్తం అందరూ ద్వారకలో పోయినారు నేను ఆనందంగా ఉన్నాను మొత్తం వంశం అంతా గుట్టుకుపోయింది ద్వారకరా అది సముద్రంలో పడి నేనేమన్నా ఏడ్చానా వద్ధవుడు నేను నవ్వుతూ పోయినా నా పని ఇంతే ఏది ఉండినా ఏది లేకపోయినా నేను నవ్వుతూ ఉంటాను అందుకని మనం ఆయన దిచ్చి పెట్టుకున్నాం మాకు నవ్వడం తెలీదు ఒకవేళ మేము నవ్వినా కూడా ఎట్లా ఉందంటే పొడుదవ్వట్టే ఉంది కాబట్టి ఇప్పుడు కేవలం పడుదించి మాత్రం నవ్వడం కాదు నవ్వు మక్కువలో కనపడుతుంది భగవద్గీతలో భగవంతుడు నవ్వలే నవ్వినట్టు కనపడ్డాడు అన్నాడు అద్భుతమైనటువంటి విషయం సంజయుడు ప్రహసన్ నివ భారతము ప్రహసన్ ఇవాస్ దో ఇవలే నవ్వినట్టుగా కనపడ్డాడంట ఎందుకని ఏడుపు తెలియనివాడు ఆయన నవ్వకపోయినా కూడా నవ్వినట్టే ఉంటాడు మనం నవ్వితే కూడా ఏడ్చు కనుక ఇది కొని తెచ్చుకునేటువంటి నవ్వు కాకుండా మనకు దానింతట రావాలి ఒక స్ప్రింగ్ అది ఊటలాగా ఉండాలి సరేనా నీళ్లు తెచ్చిపోసినట్టుగా ఉండకూడదు ఊట ఓ చదంలో ఇప్పుడు నీళ్లు ఊరుతూ ఉంటాయి ఆ విధంగా ఉండాలి ఇది ఆనందం అటువంటి ఆనందం కావాలి అనుకోండి మనకు హే కృష్ణ వస్తువు పోతే హే విష్ణు ఇంకా మీరు రేపటి నుంచి మాకు వ్యాపారంలో ఇప్పుడు చెప్పు ఏమి నామం ఇది నా తెలియదు విష్ణు సహస్రనామాలు విష్ణు సహస్రనామాల్లో వెయ్యి దొడ్లు చేశానున్నాను దాంట్లో వేరుకోండి పోయి మీకు కావాల్సింది అందుకనే భగవంతుడికి వెయ్యి నామాలు ఎందుకంటే దీనికి మనకి ఏం కావాలనో అది ఆయన హార్మోనియం ఇక్కడొక్క మనకు ఇక్కడ నొక్కను బా నొక్కడంద ఆధారపడి ఉంటుంది మనం ఆయనతో పెట్టుకునే సంబంధం మీద ఆధారపడి ఉంటుంది ఆయన ఏ విధంగా మనం అప్రోచ్ అవుతున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది కనుక ఈ విధంగా అడిగినప్పుడు నీకు ఏమి కావాలో అర్థమైంది ఇప్పుడు నువ్వు ఏమి ఆశిస్తున్నావో అది స్థుతి అండర్స్టాండ్ భగవంతుని ప్రార్థించేటప్పుడు నీకు ఏం కావాలో అది స్థుతి నువ్వు ఏం ఆశిస్తున్నావో అది స్థుతి అర్థమవుతుంది కనుక ఈ విధంగా నువ్వు స్తుంచినప్పుడు దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పరమాత్మ ఇస్తాడు కనుక హే భగవాన్ నాకు మంచి ఆరోగ్యాన్ని రోగరహితమైనటువంటి దేహాన్ని నాకు ఇవ్వు మంచి మనస్సునివ్వు దీనివల్ల నిన్ను నేను ప్రార్థిస్తాను ఓకే నెక్స్ట్ ఆరో మంత్రం దీనికి అస మంత్రస్ కణ్వషి కణ్వ మహర్షి ఋషి శంభుర్దేవత దేవత శంభు అనుష్ చంద అది చందస్ ఈ ఆరో మంత్రం ఇప్పుడు ఏదైతే మనం చూడబోతున్నామో దీనికి ఫలితం విషజ్వరాలుంటే పోవడం రోగ నివారణార్థం అంతేకాదు వ్యాఘ్ర చోర సర్ప పిశాచ ప్రేత పిశాచాలు ఏవైతే ఉన్నాయో వీటి భయాలు అన్నీ కూడా సమూలంగా పోతాయి అని కాబట్టి రోగ నివారణ ఒకటి అంతే విష జ్వరాలు వచ్చినప్పుడు పోవు ఏ మందులు వాడినా కూడా అటువంటివి కూడా పోతాయి కాబట్టి వ్యాఘ్ర పులి వల్ల భయం లేదు అట్లాగని పులి దగ్గరకు పోకండి చోర భయం కూడా లేదు మన ఇంట్లో దొంగలు పడరు అట్లాగని తలుపు లేకుండా రాకండి కనుక ఇవన్నీ కూడాను భూత ప్రేత పిశాచ భయాలన్నీ కూడాను పోతాయి ఇది ఫలశ్రుతి నెక్స్ట్ అధ్యవోచి అధ్యవోత్ హే భగవాన్ నా ప్రార్థన నువ్వు మన్నించుదోగా అద్యవోచత్ ఎవరైనా అద్యవోత్ అధివక్త అధివక్త అంటే భక్తులు భక్తాశ్రయుడు భక్తుల వెంట ఉండేటువంటి వాడు అధివక్త కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నామో స్తు నమస్కారాదుల ద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నామో అప్పుడు తాను అధివక్త అవుతాడు బాగా అర్థం చేసుకోండి అధివక్త అంటే భక్తులు ఎవరైతే ఆశ్రయించారో వాళ్ళని కరుణించేటువంటి వాడు గనక ఏ యథా మాం ప్రపత్ంతే తాంస్త భజామ్యహం ఇంత ముందు చూచినట్టుగా మనం ఏ విధమైనటువంటి కోరికలతో భగవంతుడి దగ్గరికి వెళ్తాము అవి ఈడేరుస్తూ ఉన్నాడు గనక కర్మఫలాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి అటువంటి వాడు అధివక్త అధివక్త అంటే మనం కోరింది ఇచ్చేవాడు భక్తుల్ని ఎప్పుడు భక్తుల పక్క నుండి వాళ్ళ యొక్క కోరికలు తీర్చేవాడు అధివక్త ఎప్పుడుది నువ్వు కోరితేనే అర్థం చేసుకోండి లేకపోతే భగవంతుడు భగవంతుడే భక్తుడు భక్తుడే నువ్వు కోరావనుకో అయ్యా నాకు ఈ రోగం పోవాలా అని అన్నావనుకో వెంటనే ఆయన అధివక్త అయిపోతాడు అందుకని నీ కోరికల్ని తీర్చేవాడు అవుతాడు ప్రథమ ప్రథమ ఆయన ఆధ్య పురుషుడు ఆయన నుంచే సమస్తం వచ్చింది ఎతోవా యమాని భూతాన్ని జాయంతి అని అంటున్నాం గనక తత ఆకాశ సంభూత ఆ పరమాత్మ నుంచి ఆకాశం వచ్చింది కాబట్టి సృష్టి ఆయన నుంచి ఆవిర్భవించింది గనక సదైవ సౌమ్య ఇదగ్రాసి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అది తానే గనక అట్టివాడు ప్రథమ ఆయన నుండే సమస్తం ఆవిర్భవించింది ప్రథమహ దైవో దైవ్యో దేవదేవుడు దేవ్యేషు భవ దైవ్య కాబట్టి దేవత వేరు దైవం వేరు ఇయన దైవం దేవత కాదు ఎందుకని దేవతలలో ఏ చైతన్యమైతే ఉందో అది తానే కాబట్టి దేవతలలో అంతర్యామిగా ఉండేటువంటి తానే కాబట్టి అగ్ని వెలుగుతూ ఉంది మండుతూ ఉంది కాబట్టి అగ్ని అగ్నిగా ఉండడానికి కారణమైన తాను వరుణుడు చల్లగా ఉన్నది నీళ్లు కాబట్టి నీళ్లు చల్లగా ఉండడానికి కావలసినటువంటి వాడు తాను ఆకాశం ఆకాశంగా ఉండడానికి ఆధారమైనటువంటి వాడు తాను కనుక అటువంటి వాడు దేవ్యేషు భవ దైవ్య అంతర్యామి అధివక్త ప్రధమ దైవ్య బిషక్ డాక్టర్ బిశక్ కాబట్టి భగవంతుడు ఎవరంటే బిషక్ బిషక్గోరుడు ఏమిటంటే ఏం పోగొడతాడు జననమన్న సంసారాన్ని సమూలంగా నశింపజేస్తాడు గనక సంసారమనేటువంటి మహా ఈ భవరోగాన్ని నశింపజేసేవాడు గనక పరమాత్మ విషక్ ఇప్పుడు చూడండి ఆ సంబంధం ఎట్లుందో భక్తుడికి అయ్యా నువ్వు అధివక్త అంటే కోరిన కోరికలని తీర్చేవాడివి అంటే సిద్ధంగా ఉన్నాను అర్థం ఈయన అది ఒక అల్టిమేటం ఎందుకంటే నేను మొదలు పెడతాను నువ్వు అధివక్తవ అయిపో ఎందుకంటే నువ్వే ప్రథముడివి నిన్నే నేను ఆశ్రయించుకుని ఉన్నాను బాగా అర్థం చేసుకోండి చాలామంది దేవతలు ఉండారు కదా ఆ దేవతల్లో తాను దేవత కాదు అది భగవంతుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు కృష్ణుడు అంటున్నామంటే అయ్యా కృష్ణుడు ఉన్నాడు వరుణదేవుడు ఉండాడు అగ్నిదేవుడు ఉండాడు వాయుదేవుడు ఉండాడు కృష్ణుడు ఉన్నాడు వాళ్ళందరూ దేవతలు ఈయన ఆ దేవతల్లో ఒక దేవుడు కాదు మనం గణానాంత గణపతికం హవామహే అన్నప్పుడు కూడాను చూసాం కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం ఆ భక్తుల్లో ప్రకాశించేటువంటి వాడు అని ఎప్పుడైతే అన్నామో పోషించేటువంటి వాడు వాళ్ళని రక్షించేటువంటి వాడు కనుక ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే లయకర్త క్లియర్ కాబట్టి ఉండేటువంటి దేవతల్లో తానొకడు అని కాదు ఈయన దేవదేవుడు ఆ దేవతలకే దేవుడైనటువంటి వాడు కనుక దైవ్యహాభిషక్ అహీగంశ సర్వాన్ అహీన్ అంటే సర్పాలు ఇక్కడ ఆ తాత్పర్యంలో కరెక్షన్ ఉంది సెకండ్ లైన్లో సర్పములను నాశన మనోత్సవాడని ఉండాలి చూసారా వావత్తు పడేటప్పటికి ఎంత మారిపోయిందో సార్ నాశనం సర్పములను రాకు పావత్తు వావత్తు కాదు పావత్తు అర్థమవుతుంది అయితే శివుడు కాబట్టి సరిపోయింది దీన్ని కూడా వ్యాఖ్యానం చేయొచ్చు అవును లైకర్త కనుగా సర్వం నశింపజేసేవాడు ఆల్ రైట్ అని సంహారకర్త అని కూడా చెప్పుకోవచ్చు కానీ ప్రింటింగ్ మిస్టేక్స్ వీటిని ఏమంటారు ప్రింటర్స్ డివిల్ కదా ముద్ర రాక్షసాలు దానికి కూడా ఇదే శ్లోకం ఎందుకో తెలుసా భూత ప్రేత పిశాచ చోర వ్యాఘ్ర భయాలను పోగొట్టేవాడు అట్లాగే ముద్ర రాక్షసాలు ఆ రాక్షసం ఈ రాక్షసం యాతుధాన్య అదే అది పిశాచాలు యాతుధాన్య అంటే పిశాచాలు మంచి చోట పడింది ఈ ముద్రా రాక్షసం కూడా రాక్షసులు అన్న చోట ఓకే అహీన్ అంటే సర్పాలు అహీ గం చర్వాచ యాతుధాన్య